లీనామశ్రవస్త జ్యేష్ఠరాజన్ బ్రహ్మణి శ్రీమహాగణాధిపతయ సదాశివసమారంభా శంకరాచార్యమస్మాచార్యపే గురు పరంపరా ఓం ఆచ్యాయమా ఆత్మశక్షుత్రమోదలంద్రియాణ కర్వాణి పైలం బ్రహ్మ ఉపనిషదన్ అహం బ్రహ్మ నిరాక్యామి బ్రహ్మ నిరాకరోత్రాకరణనేస్టుల పేయ ఉపనిషత్సు ధర్మాస్ శాంతి శాంతి శాంతి ఉలతో హిణి శ్వేతచేత పుత్రమువాచ స్వప్నాం సోమ్యాహీతివతి నామా సౌమ్యతా స్మాదం స్వపీతీత తదక్తం శుత్యంతర్యాయతీ లేలాయతీవృహద్యోక్త ఆత్మస్వరూపములకు ఏ విధమైనటువంటి ప్రకట లక్షణము ఉండదు ఆత్మ చైతన్యం ఒకనొక ఆ ఉపకరణంలో ఉపాధి అని అంటారు ఒకనొక రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రకటమైనప్పుడు ఆ ఉపాధిని పెట్టి ఒకనొక విశిష్ట రూపంగా ఆవిర్భవిస్తుంది తప్పిస్తే స్వతహాగా ఆత్మస్వరూపానికి ఏ విధమైన ప్రత్యేక లక్షణము ఉండదు ధ్యాయతీగా లేలాయతీగా ఇప్పుడు ఆత్మ ఏకాగ్రంగా ఉంటుందా చంచలంగా ఉంటుందా అంటే రెండు లక్షణాలు ఉండవు ఆత్మ ఉండవు ఆత్మ మనస్సులో రిఫ్లెక్ట్ అయినప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉంటే ఆత్మ ధ్యాయటీగా ఆత్మయే ఏకాగ్రంగా ఉన్నట్లు అని పుష్కం మనస్సు చంచలంగా ఆత్మ లీలాయటీగా ఆత్మ అంటే నేను మా మనస్సు నేను నేను చాలా చంచలంగా ఉంది నా మనస్సు ఉంటారు మనస్సుతో పెదే పదాత్మ్యాన్ని చెందినప్పుడు మాత్రమే మనస్సు యొక్క ఈ లక్షణాలు ఆపోజిట్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఎలాగంటే ఒకటే తాగ్రత మరొకటి చెంచము ఈ రెండు తన మీద ఆరోపించుకుంటారు వాస్తవంలో రెండు లక్షణాలు కూడా లేవు అని సో సభీ స్వప్నం భూత్వ ఇమం లోకమతి క్రాంతి సో బుద్ధితో కూడి స్వప్నాన్ని చూస్తాడు గృహదారు చెప్తున్నారు సో బుద్ధితో కూడి స్వప్నాన్ని చూస్తాడు అప్పుడు స్వప్న భూత్వ ఆ స్వప్న ప్రపంచమంతా తానే అయిపోతాడు ఆ స్వప్నంలో ఉండే వ్యక్తి స్వప్నం వ్యక్తి ఒకడు ఉంటాడు కదా ద్రష్ట స్వప్న ద్రష్ట అంటే సబ్జెక్ట్ అఫ్ ది స్వప్నంలో మనిషి ఉంటాడు వ్యక్తి వీడే వీడు కల్పించుకునే వ్యక్తి అది తానే అవుతాడు ఆ వ్యక్తిగా అయ్యి చూసే స్వప్న తానే ఉంటాడు అలాగే ఇప్పుడు ఇమం లోక ప్రతిక్రామతి ఇం లోకమంటే ఈ జాగ్రత్త శరీరాన్ని లోకమంటే శరీరం అని అర్థం ఈ జాగ్రత్త దేహాన్ని అతిక్రమిస్తాడు అంటే ఈ జాగ్రత్త దేహంతో తాదాత్మ్యం ఉండదు మరో దేహంతో తాదాత్మ్యం ఉంటుంది స్వప్నదేహంతో తర్వాత ఈ జాగ్రత్త దేహం యొక్క సుఖ దుఃఖాలు అప్పుడన్ని సస్పెన్షన్ లో ఉంటాయి ఆ స్వప్న దేహంతో సుఖదుఖాలను అనుభవిస్తాడు కాబట్టి ఈ లోకాన్ని విలు మరో లోకానికి వెళ్లేదంటే అంటే స్వర్గ లోకానికి వెళ్లేదంటే ఇంతే ఇంత మాత్రం అక్కడొచ్చి కొంచెం దీర్ఘంగా ఉండడం సరస్ పూర్తిగా ఉండడం మనహాయిస్తే స్వప్నంలో కూడా ఇమం లోకం అతిక్రాంతి అనే ఈ విధంగా అక్కడ ప్రతిపాదన చేస్తారు తర్వాత అక్కడ ఇంకా ఏం చెప్తారంటే గృహదానియోగంలో బ్రహ్మ అక్కడ ఉన్నాం ఆత్మ బ్రహ్మ ఉపనిషద్వాస్యాలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు సో శంకర్లు ప్రొటేషన్ ఇచ్చారంటే చాలా కర్ఫెక్ట్ గా ఉంటుంది అతికినట్టుగా అలా అతికినట్టుగా సో ఆ ఈ ఆత్మ బ్రహ్మ పూర్ణము పూర్ణము కానీ విజ్ఞానమయ బుద్ధిలో ప్రకటమైనప్పుడు బుద్ధినే స్వరూపముగా కలదిగా మనకు భాషిస్తుంది విజ్ఞానమయ సో బుద్ధిలో బుద్ధి వాడు బుద్ధి ఐక్య మంచిది అనుకోండి అప్పుడు నేను చాలా బుద్ధిమంటుంది అనుకుంటాడు ఐక్య తక్కువ అనుకోండి ఆత్మ చైతన్యంలో మార్పు ఉండదు ఐక్య అంటే ఇంటెలిజెన్స్ తెలుగుదాం తక్కువ అనుకోండి అప్పుడు వాడు యుద్ధాలు తెలివితేటలు బాగా ఉన్న వాడికి మంచి ఇంటెలిజెంట్ పర్సన్ లాగా ఉంటాడు నేను ఇద్దరి ముందు ఒకే ఆత్మ చేతమే ఉంటుంది అది కేవలము ఆ బుద్ధిని బట్టి వచ్చిన భేదం తప్పిస్తే ఆత్మస్వరూపంలో వచ్చిన భేదము కాదు విజ్ఞానమేదహా మనోమయ కూడా అంటే మనస్సులో ఉండే ఇమోషన్స్ను బట్టి నేను నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను నేనిప్పుడు అనిరుత్సాహంగా ఉన్నాను నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటారు ఆ నేను యొక్క యథార్థ యథార్థ ఈ నీట్స్తో దేనే సంబంధం ఉండదు కేవలము మనస్సుతో పదాత్మ్యం చెందే ఈ నీట్స్ అన్నింటినీ ఆత్మయంగా ఉంటాయి వాస్తవంగా మనస్సు దీని నమ్మ దీస్ థింగ్స్ అలాగే అక్కడ ఇంకా ఎందుకు అంటే ఇత్యాది అన్న ఇత్యాది అంటే అక్షత్ర ఆ అక్షత్ర ఏంటంటే ప్రాణమయ చక్షుణమయ శ్రోత్రమయ జలమయ వాయుమయ ఆకాశమయ హృదయమయ కామయ గృహద సో ఈ పంచభూతములు తానే పంచభూతములు తానే అని వీడు వీడు అభేదంతో ఉంటాడు ఆ సందర్భంలో సో ఇప్పుడు బ్లడ్ ఉందనుకోండి బ్లడ్ నేనే అనుకుంటా అపోమయా నజలను అనుకోండి నజుల్ ఏమే అనుకుంటాడు పృథివీ నే సో ఇపురి తిత్తులేనే అనుకుంటాడు బాయు నే ఈ విధంగా అష్టమదేహంలో ఉన్న పంచభూతాల ఇటు తరాత్మ్యాన్ని చెంది ఉంటాడు ఇంకా ఆ తర్వాత కామమయ అంటే ఇంకో కోరిక హుట్టుకుంటుంది కోరిక పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కోరిక మీరు అయిపోతుంది మీరు ఆలోచించి చూడండి ఒక కోరిక పుట్టినప్పుడు ఆ కోరికకి మీకు భేదం ఏమి ఉండదు మీరే ఆ కోరిక అయిపోతారు సో అలాగంటే అభేదాం అభేదాలు వచ్చినప్పుడే అది మిమ్మల్ని బంధిస్తుంది అలాగే బంధువుకుండా వాళ్ళ దూరంగా మీకు కోరిక మధ్యలో దూరం ఏమంటే కోరిక వచ్చినప్పుడు వీడు కామనల్డ్ అయిపోతాడు కోరిక లేనప్పుడు అకామమయ ఆ కోరిక లేని మనస్సు యొక్క స్థితిలో లేదా అది కూడా కామయ్యలాగైతే ఆత్మ యొక్క స్వరూపం కాదు అకామం కూడా ఆత్మ యొక్క స్వరూపం కాదు క్రోధమయ అక్రోధమయ అసమాన క్రోధంగా ఉంటాడు కదా అప్రూపక్రోధంగా ఉంటాడు కాదు ఈ స్థితి కానీ ఆ స్థితి కానీ రెండూ కూడా ధర్మమయ అధర్మమయ సర్వమయ్యా లభిస్తాడు ఈంటి రూపంగా ఈ ఆత్మ చైతన్యమే ప్రకటమవుతుంది కానీ యథార్థంలో ఇవి ఏమీ కూడా ఆ స్వరూపంలో భాగము కావు అంటే ఇదంతా మేనిఫెస్టేషన్ అలా మేనిఫెస్ట్ వరల్డ్ మేనిఫెస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అదంతా కూడా సత్యం కాదు అది యథార్థం కాదు దాని మూలంలో ఉన్నటువంటి అన్మానిఫెస్ట్ అది మాత్రమే సత్యము ఇప్పుడు మనిషి యొక్క మనస్సు ఈ నామరూపాల మీద బాగా తగులుకొని ఉంటుంది ఏది ప్రకటమవుతూ ఉంటుందో దాన్ని పట్టుకుందామనే ఉత్సాహమే ఆ ఉత్సాహాన్ని నిరాకరించాల్సింది దాన్ని తీసి పెరగాల్సి ఉంటుంది ప్రకటమైనది ఏది పట్టుకునేది అంతా పట్టుకోవాల్సిందే ఉండదు ఎందుకంటే ప్రకటమైనది అంటే నామ రూపాయలు అంటే మిత మితమైన మీరు పట్టుకుంటాను అంటే పట్టుకోవాల్సిందేమి ఉండదు ఏం దొరకదు కూడా ఎన్ని పట్టుకున్నాం జీవితంలో ఎన్ని పట్టుకోలేదో పట్టుకున్నాం అలా పట్టుకుంటూ ఉండం దాటి ఉండదు ఇంకోటి పట్టుకోవడా అయ్యాం ఇంకో ఎన్ని పట్టుకోలేదు అనుకోవడం ఏదైనా ఒక్కటి ఇప్పుడు ఏదో కొన్ని పట్టుకుని వెళ్ళుకున్నాం ఇది మాత్రం మిగిలితే అనుకుంటున్నారా ఏది లేదు ఇదిలీ ఒక్కటి ఉంటుంది అది అన్మానిఫెస్టో ఒకటి ఉంటుంది ఈ వీటి అన్ని ఇన్ని రూపాలుగా ప్రకటమవుతూ ఉన్నది అది మాత్రమే కరిగిపోతుంది అది అలాగే ఉంటుంది సో ఆ అన్మానిఫెస్టోని నిర్గుణాన్ని పట్టుకోవాలండి నిర్గుణం మీద మనస్సు మళ్లించాలి సగునాన్ని చేసి సగుణంలో ఏమైంది సారము సగుణం అన్నది ఇన్సిడెంటాం ఒక పరిస్థితిలో గుణం ప్రకటన అవుతుంది ఆ పరిస్థితి మారగానే ఆ గుణంపై ఇంకో గుణం వస్తుంది కాబట్టి సగుణంలో ఇదని హోదా తోలికి సరే లాయ్ ఒకటి మనస్సుని నిర్గుణం వైపుకు నిర్గుణ నిరాకార తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి అక్కడ ఉంటుంది సత్యం సో ఈ జ్యూవెలరీ డీటెయిల్స్ లో సత్యం ఏమంటుంది బంగారంలో ఉంటుంది సత్యం కాబట్టి ఆ నిర్గుణాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలని శక్తి ఆ విధంగా దోషిస్తూ ఉంటుంది తర్వాత అక్కడికి అనంతరం ఉంది తర్వాత స్వప్నైన శారీరమిచ్చాది సో స్వప్నైన శారీరం అంటే స్వప్నం ద్వారా వీడు ఇంకొక కొత్త స్వప్నం ద్వారా శారీరం ఇంకా ఉంది ఏదో వాక్యం అక్కడ చాలా ఉంది ఈ శరీరానికి సంబంధించిన చేష్టాలను అన్నింటినీ కూడా పరిత్యాగం చేసేస్తాడు ఈ శరీరంతో జాగ్రత్త వ్యవస్థకి సంబంధించినటువంటి చేష్ట శరీర సంబంధి శారీరం దాని అంతనే కూడా విందుకట్టేసి స్వప్న స్వప్నం ద్వారా మరో ప్రపంచాన్ని మరో చేష్టల్ని మరో సుఖ దుఃఖాల్ని ఇప్పుడు దీంట్లో వీడి యొక్క యథార్థ స్వరూపం అక్కడ ఉంది ఇక్కడ జాగ్రత్తలో ఉందా అక్కడ స్వప్నంలో ఉందా అంటే రంజించేమూ లేదు జాగ్రత్తని స్వప్నంలో నిరాకరిస్తాడు కదా నిషేధింపబడుతుంది ఇది జాగ్రత్తలో ధనికుడు అనుకోండి స్వప్నంలో బీదవాడిగా ఉంటాడు స్వప్నంలో బీదవాడు అనుకోండి జాగ్రత్తలో ధనికుడు ఏది సత్యం బీదవాడి సత్యమో ధనికుడు సత్యమో ఇది అనుకుంటే ధనికుడు సత్యం అనుకుంటాడు ధనికుడు సత్యం అనుకుంటాడు కానీ చనిపోయిన ముందు తెలుస్తుంది ఇది కూడా సత్యం కాదని అప్పుడు తెలుసుకుంటే దుఃఖం ఉంది ముందు తెలుసుకుంటే లాభం ఉంది కాబట్టి స్వప్నంలో భేదలో సత్యం కాదు జాగ్రత్త వ్యవస్థలో ధనిపి సత్యం కాదు ఈ రెండు సత్యం కాదు ఈ రెండింటినీ ప్రకాశింపజేస్తున్న ఏ చైతన్యము విచ్ లేదర్ దిస్ ఈ రెండు లక్షణాలని ప్రకాశింపజేస్తుందే కాని వాస్తవంగా తనయుంది ఏ లక్షణాలను కలిగి ఉండదు ఇదిగో ఆ శుద్ధ నిర్వీకార పెట్టిన నిరాకార నిరంజనమైన చైతన్యం ఏది కలదో అది ఏ అది నా స్వరూపము అని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి దాన్ని పట్టుకోవడం అంటే ఎలా పట్టుకోవడం అంటే ఈ నామరూపాలను త్యాగం చేయటమే దాన్ని పెట్టుకోవడం దాన్ని పట్టుకోడానికి మీరు వేరే ఏమి చేయనక్కర్లేదు నగల నుంచి బంగారం మార్చాలంటే ఏం చేయాలి బుద్ధి ఆ నగల నుండి వ్యావహాన్ని ఎప్పుడైతే అలాగే ఉంటారో బంగారం బంగారం ఉంటుంది దానికి బంగారాన్ని పట్టుకోవడానికి ఏం ప్రయత్నం ఆ బుద్ధిని తీసుకు అని ఆ తర్వాత ఇంకొక వాక్యం అండి ప్రాణంలో ప్రాణనామ తీర్చాదిచ ఇప్పుడు ప్రాణహానండి ప్రాణ అంటే క్రియాశక్తి స్వరూపము ఈ ప్రాణహ అన్నది ఎవరు ప్రాణహే ఆత్మేనండి ఉంటుంది అయితే ఆత్మే ఇప్పుడు నెక్లెస్ ఏంటి అంటే బెంగారువే మరి కంకణం అయితే అది వెళ్ళాలే మరి దీని నెక్లెస్ ఎందుకున్నారు దానికి కంకణం ఎందుకంటే ఉన్నారు అంటే ఏదో కారణం ఉంటుంది అలాగే ప్రాణంలో ఒక ప్రాణం సమతి రూపంగా ఆ శక్తి రూపంగా అక్కడ ఆ సందర్భంలో ఆ ఫంక్షన్ చేస్త ఇట్ ఈస్ కాల్డ్ ప్రాణ ప్రాణం చేతి ఆత్మ ప్రాణము అగుము ప్రాణములలో వ్యవహరింపబడుతుంది ఇప్పుడు ఫ్యాన్ అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ తప్పించిన ఫ్యాన్ అంటే ఎలక్ట్రిసిటీన్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఫ్యాన్ అంటే రేడియోస్ ఇట్ ఈస్ కాల్డ్ రేడియో ఇట్ ఫైన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బల్బ్ట్స్ ఇట్ ఈస్ కాల్ హీటర్ బస్ సేమ్ అలాగే రాత్మస్వ రూపాన్ని ప్రాణో నామోర్వాత మనస్థ సన ఆఖ్యాంగరేణ ఇంద్రియ విషయ్య నివృత్త దా స్వాత్మభూతం సో తయీ ఆత్మయత్త ఆయి సత్ ఆత్మక సత్ అసత్ సత్మరూపంగా ఉన్నది కదా సో ఆయీ ఆత్మయత్త అవస్థానం ఎత్ అవస్థానం అని వాక్యం ఆఖట్లేండి ఏ అవస్థానము గలదు అవస్థానం అంటే నిలిచి ఉండుత గలదు ఆ ఈ ఆత్మస్వరూపము నిలిచి ఉండు సో ఆ నిలిచి ఉండుట ఏది గలదో అది దాన్ని ఆ ఉద్ధాలకుడు అదే ఆవిని పడుతు బోధిస్తాడు అలాగన్నాడు వాక్యాన్ని సో ఇది నిలిచి ఉండుట ఈ ఆత్మస్వరూపం ఇది దీనికి మనహాని పేరు వచ్చింది మన ఆత్మశక్తి ఆత్మకే మనస్థను పేరొచ్చింది ఇప్పుడు వీడున్న ఒకడున్న గ్రహ అని ఫాదర్ అన్నారు ఓకే ఫాదర్ అని మళ్ళీ బ్రదర్ అన్నారు మళ్ళీ స్థాన అన్నారు మళ్ళీ ఆఫీసర్ అన్నారు ఇవన్నీ ఈ పేర్లన్నీ ఎవరికి ఎవరికొక్కడికే వాడే హీలోని ఇసుక ఫాదర్ ఈలోని ఇసుక స్థానం ఈలోని ఇసుకాలు బ్రదర్ హీలోని ఇసుక హస్బెండ్ పేరు మార్చడం వల్ల కొత్త కొత్త మనుషులు పుట్టుకొస్తారా అలాగే లేదు అలాగే ఒకే ఆత్మ మన ఆశ దానికి మనహ అని పేరు వచ్చింది ఆత్మదే మనస్త పేరు వచ్చింది ఇప్పుడు మనస్త ఆ మననము అనే ఫంక్షన్ చేసే స్థితిలో సో ఇప్పుడు నెక్లెస్ అనే పేరు దేనికి వచ్చిందండి బంగారానికి వచ్చింది బంగారానికే నెక్లెస్ అనే పేరు వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే ఒక విశిష్టమైనటువంటి డిజైన్ లో ప్రకటమైనప్పుడు బంగారానికే నెక్లెస్ అనే పేరు వచ్చింది అదేవిధంగా ఒక విశిష్టమైన ఫంక్షన్ ఏమిటి ఫంక్షన్ పేరు ఏంటి మననము మనహ మనస్సు అంటే ఏ లేదు అలాగా మననమనే శక్తికే మనస్సు అని పేరు చూచే శక్తికే కన్ను అని పేరు కాబట్టి మనస్థస్గా మననము అనే వ్యాపారములో అది ప్రకటన అయినప్పుడు అంటే మనస్సులో ప్రతిఫలించినప్పుడు అలా వివచ్చు తేలిగా ప్రతిఫలించినప్పుడు దానితో ఆత్మకే మన ఆఖ్యాంగతస్గా సపోజ్ మనస్సు చల్లారిపోయింది అనుకోండి మన ఉపశమ ద్వారేణ మనస్సు చల్లారింది శాంతమైపోయింది ఎందుకు ఎప్పుడు శాంతమవుతుంది మనస్సు యాక్టివ్ గా ఉండడము అంటే కేవలము ఇంద్రియ విషయములైన ప్రయుక్తస్య ఇంద్రియాలకు విషయాలు ఉంటాయి కన్నుకి రూపం చెబితే శబ్దము ఈ విధంగా ఇంద్రియములకు విషయములు ఉంటాయి కాళ్లకి గంతవ్యము కాళ్ళ ఇంద్రియము దీనికి గంతవ్యం ఉంటుంది వెళ్లగలిన చేతికి ఉంటుంది చేతులకి ఆదాతవ్యం ఉంటుంది ఒకటి ఉంటుంది సో ఈ విధంగా కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి అలా విషయాలు ఉంటాయి ఈ విషయాల్లోకి వెళితే ఉంటుంది మనస్సు కన్ను ద్వారా రూపాల్లో వెళ్ళిపోతుంది చెవి ద్వారా శబ్దాల్లోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది దాన్ని మనస్థుంటారు ఇప్పుడు అది ఇంద్రియ విషయ నివృత్తి ఈ ఇంద్రియముల విషయములు ఏదైతే శబ్ద ఉపాధిలు వాటి నుండి వేణుదిరి తినది అప్పుడు దాని పేరే మనస్సు చల్లారింది అంటారు ఆ అనుకోండి ఆ చల్లారిందంటే మనస్సు విలీనం అయిపోయింది అని అర్థం అలా వచ్చింది ఉద్బుద్ధమైంది మళ్ళీ ఎక్కడ విలీనం అవుతుంది ఏ పరదేవత పరదేవత ఎవరు సద్దేవత ఎగ్జిస్టెన్స్ ఎక్స్ మీరు థింకింగ్ ప్రాసెస్ ని నేను మెడిటేషన్ లో చూపించేదాన్ని ఆ థింకింగ్ ప్రాసెస్ ని బంధు పెట్టినప్పుడు మీరు ఎలా ఉంటారు ఆ ఇలిచి రూపంగా నిలిచి ఉంటారు అదే పరదేవత సద్దేవత ఆ సద్దేవత ఏడు అది నిలిచి ఉంటుంది అవస్థానం సద్దేవతలు నిలిచి ఉండాలండి అలా నిలిచి ఉండడానికి హేతులు ఏమిటి ఇప్పుడు మెట్ల శుభ సంహారం అయిపోయింది అనుకోండి దేంట్లో నిలిచి ఉంటుంది బంగారంలో నిలిచి ఉంటుంది ఎందువల్ల ఎందుకంటే దాని స్వరూపం బంగారం అలాగే స్వాత్మభూతాయం ఈ మనస్సుకి యొక్క ఆత్మ ఏమిటి మనస్సుకి తన స్వరూపం ఏమిటి చైతన్యం ఆత్మ చైతన్యమే కాబట్టి మనస్సు విలీనమైతే ఎక్కడ విలీనం అవుతుంది ఆత్మలో విలీనం అవుతుంది మోసాల్లోనో మౌలోనో విలీనం అవుతుంది ఆత్మలో అవుతుంది ఎందుకంటే దాని స్వరూపం ఆత్మ కనుక సో ఆత్మ చైతన్యంలో విలీనమై ఉంటుంది అదిగో మనస్సు విలీనమైన స్థితి ద థాట్లెస్ స్టేట్ విచ్ సిగ్నిఫైస్ ఎ రియాలిటీ దానిని బోధించండి థాట్లెస్ స్టేట్ నిర్ణిస్తారు థాట్లెస్ యుయర్ అలర్ట్ తెలుగుగా ఉన్నారు నిద్ర దాడి చెప్పాల్సింది తెలుగుగా ఉన్నా దాన్ని దాన్ని అర్థం నిద్రకి దాన్ని ఎక్స్ట్రాపల్ చేయొచ్చు సో మీరు తెలుగుగా ఉన్నప్పుడు ఉన్నారనుకోండి అప్పుడు దాన్ని వర్ణించే పద్ధతి ఎలా ఉంటుందంటే అని ఉంటుంది అని చెప్పాలి సో స్వయంగా ప్రకాశిస్తూ ఉండే సద్్రీపంగా నిలిచి ఉంటాం నిద్రలో కూడా అలాగే ఉంటారండి ఇంకెలా ఉంటారు నిద్రలో కూడా ఆ సద్రూపంగానే ఉంటాం దాన్ని ఆ శక్తిని కాబట్టి మనం ఎక్కడి ఒక వ్యక్తిగా నేను ఎక్కడి నుంచి ఆ శక్తి నుంచి మనం ఇచ్చే మన నిజ జీవితంలో అనుగుణానికి వచ్చే సమాచారం నేను విలీనమైనప్పుడు ఎక్కడ విలీనమవుతానో ఆ సత్తు నుండి విలీనమవుతాను ఆ సత్ దీండ్ దాన్ని మన స్వరూపంగా తెలుసుకోవాలి కాని అది మానేసి అది అది విస్మరించి తెలుసుకోవడం చేతకాక ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుని అది వేణి కూడా తన స్వరూపంలో భాగం కాని వాటిని పట్టుకున్నవి రేలాడుతూ ఉంటే వాడు అదాన్ని మిగిలిపెట్టారు రాజకుమారుడు తాను రాజకుమారు తెలుసుకోవాలి కానీ నేను దాన్ని నేనేమో బిచ్చగాన్ని నేనేమో బిజినెస్ మ్యాన్ని పిక్పాకి ఇలా ఇలా తెలుసుకుంటున్నాడు అనుకోండి అవగాహన తర్వాత ఒకటి ఇవన్నీ హీల్ గ్రో వాడి ఇవన్నీ పక్కన పారేసి నేను రాజకుమారిని నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు పిచ్చి ప్రశ్న తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు పిచ్చి ప్రశ్న ఏం చేయాల్సి వస్తే చేస్తాడు ఎందుకు తెలుసుకోవాలి కదా కాబట్టి సో తన స్వరూపము సత్ అని తెలుసుకోవాలి దీన్ని కొడుకు వీళ్ళు తన్నెదేళ్ళు వల్లించి వచ్చాడు ఏవో వల్లించిచ్చాడు కానీ ఇంకా తెలుసుకోలేదు మంచిది ఆ వల్లించడం అంతా అవసరమని తెలుసుకోటాను ఇది ఎనిమిదో ఒక చెప్పరు ఇది చెప్తే వాడికి ఏదో అర్థం కాదు ఎనిమిదో ఒక సత్తు సత్తిని చెప్పి తమ్ముదో ఒక సన్యాసం ఇచ్చి వాడు ఆ సన్యాసం మీద ఉండేటువంటి ఉత్సాహం వారికి పరిహారం వచ్చే పూర్తయ్యారు ఇది కాదు ఇది విషయం సంథింగ్ కాదు పిల్లాడికి కాయి అమెరికా నుంచి కాయ తీసుకొచ్చి ఇచ్చారని కొండాలి పొద్దున్నే ఏడు గంటలకు ఇచ్చారని కొండాలి వాడు ఎప్పటికీ ఆ కాయ ఉత్సాహం ఎప్పటికి పూర్తయిపోతుందంటారు ఎయిత్ నైన్తో పూర్తయిపోతుంది మహాయితో ఆక్టెండాతో ఉంటుంది ఆ తర్వాత వాడు పుష్ప ఉంటాడు అమేది గల మాగడం ప్రారంభిస్తాడు ఆయన పట్టుకుని సాయాల ప్రారంభిస్తాడు ఎందుకు రాల్లాగా తీడిస్తాను వెళ్ళి ఆడుకోరా పొద్దున్నే కాయి ఇచ్చాను కదా ఆడుకోరా అంటున్నారు మీద ఆడుకోవడానికి దాని మీద మీరు ఉత్సాహం ఉంటుంది అయిపోయింది ఆల్రెడీ అనేమో ఆ స్టైడ్ హ్యాడ్ ఆ రకంగా పన్నెండవతో పదమూడవతో సన్యాసం వారికి పేరు తెలియని రోజుల్లో సన్యాసం ఇచ్చి మీరు కూర్చోబెడితే పద్దెనిమిది రోజులు వచ్చే స్టాఫ్ ఫైడ్ దర్శించిన కాళ్ళు సన్యాసం ఫైడ్ అనేమో ఈ లుక్స్ అరవన్ ఫర్ సంథింగ్ ఆ వివేకం వచ్చేస్తే పర్వాలేదు ఆ టైం వచ్చేప్పటికీ ఆ వివేక వైరాగ్యాలు వచ్చేస్తే మరి కంటిన్యూస్ టు ఫాయర్ ఒక ఆయన ఒక పీఠాటిపట్టాయి అమెరికా వెళ్ళాడు అమెరికా న్యూయార్క్ పిలిచారు అమెరికా వెళ్ళాడు ఆ పెద్ద స్వామి ఈయనకి ఈయనకి సన్యాసం ఇచ్చిన పెద్ద స్వామి ఈయనకి వెళ్ళకదా వెళ్ళకదాబో అని చెప్పారు చెప్తే వినకుండగా అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి అక్కడ ఉపన్యాసం మొదలు న్యూయార్క్ లోనే ఉపన్యాసం ఉన్నప్పటికీ ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఎలాంటి కన్సర్ వాళ్ళు వచ్చారు అవసరం వాళ్ళు ఒక ఎనలేడే ఒక ఆయన ఆయనకి వెళ్ళాడే అక్కడే ఉండిపోయాడు ఈ ఈ అసలు ఆవిడ ఏదో చేసింది ఏం చేసి ఎలాగంటే ఏదో చేసింది వాడు మీకు గ్రీన్ కార్డు ఇప్పించింది దాపుతాయి ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లాడితే వాడు అమెరికన్ సిటీజన్ అయిపోతాడు కొద్ది రోజులు నోటర్ ఆఫ్ పిల్సింగ్ సెక్టర్ ఫార్మాలకి అయిన్ మరి తర్వాత ఏం చేస్తాడు అంటే ఏదో చేస్తాడు వాల్ మార్ట్లో పనిచేస్తాడు రోజు గంట ఎనిమిది రాలేస్తాడు ఎగ్జాంపుల్స్ అంటే అంతటా అలా అవుతుంది నా అభిప్రాయం కాదు సో ది పాయింటేజ్ వాడు ఎనిమిదో ఒకటి చెప్పేసి సందర్భం కాదు ఎనిమిదో ఒకటి వాళ్ళేమో రాత్రి చేయమనాలి తపస్సు చేయమనాలి వేదం వల్లించబనాలి అవన్నీ వల్లించి రోజుల్లో వల్లించాలి శబ్దాలు వల్లించే రోజుల్లో వెళ్లించే కొట్టే తర్వాత వెళ్లించడం కష్టం కాదు ఎవరూ అక్కడ ఆ చిన్న వయసులో వల్లించమంటే టాక టాక టాకాళ్లించేస్తారు భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీ పెడతారు ఎవరికి పెడతారు పిల్లలకు పెడతారు ఆ పోటీలో నన్ను పండించారనుకోండి నేను ఎందుకు పలికినా పోటీలో నేను నేను ఫేలే పెడతాను ఆ ఎందుకంటే శ్లోకం ఇచ్చి చెప్పండి పెట్టడు కానీ కంఠస్థం చేత నా వల్ల కాబట్టి దేనికైనా ఒక సునమైన సందర్భం ఉంటుంది ఈ శ్వేత చేతులకు టైం వచ్చింది దాని గది అవస్థానము ఆ శక్తిలో నిలిచి ఉంటుంది శక్తిలోంచి జారిపోయి మనో వికారాల్లో నిలిచి మనో వికారాల్లో భతకాటకాతే అంట అంటే సతమతం అవుతూ ఉంటాడు వీడు ఎప్పుడు ప్రవేశించి ఆ ఉపశమం అయిపోయినప్పుడు ఉపసంహారం అయిపోయినప్పుడు సద్రూపంగా నిలిచి ఉంటాడు వీడు ఏమనుకుంటుందంటే ఈ మనస్సు తయారు చేసి రూపం ఏదైతే ఉన్నదో ఇది స్వరూపం అనుకుంటుంది మనస్సు ఇసి The mind creates a, a, a person for you, a personality for you, and you live by that personality. What a misfortune. Manasya akannini patkacini personality-nu by memory. Manasya akannini patkacini personality-nu by memory. Manasya akannini memory-nu batti, a personality-nu manufactured just me. It manufactures. A word is a very significant word. It manufactures a personality. And uh, this fellow, a uh, personality-nu patkini, aje uh, patkini patkini patkite-nse. ముందుగోపనిషత్తు అంటాడు చేరోపనిషత్తు అంటాడు కఠోపనిషత్తు అంటాడు ఏం లాభం ఆ పర్సనాలిటీని విదిలిపెట్టుడు అది విదిలిపెట్టాలనే వివేదం కూడా పడుకుంటాడు ఇక ఉపనిషత్తు అంటే ఉంటాడు ఎందుకు ఉపనిషత్తు అంటే ఉంటాడు కాబట్టి సో దాని పర్సనాలిటీ ఆ బేస్డ్ పర్సనాలిటీ మైండ్ వీడికి తయారు చేసి దాన్ని ఆ పర్సనాలిటీ ఇజ్ అఫ్ దాన్ని రిజెక్ట్ చేయడం చేసుకోవాలి इदं श्वेतक बोध उत्तुत्राया आचिषाकु उदाल आरणि किला मध्य किला आरणि श्वेतकवाच पिप्तवा सो आ सद्रूप यद अवस्था तत्चि उत ये दाने पुत्रु बोधंटम आति బోధించాలనే కోరిక కదా ఉద్దాలకుడు ఆయన అరుణుహి ఉద్దాలకుడు అంటే కొత్త పేరు అనుకునేవారు అంతకుముందు అరుణ ఉద్దాలకుడు అయ్యాడు ఆయనైన శ్వేతకేతు పుత్ర మువాచ ఉత్తవాన్ శ్వేతకేతు అనే పుత్రుడు గురించి చెప్తున్నాడు ఆయన సుశుద్ధిని అవరగట్టారు మంత్రలో ఉంది స్వప్నాంతం మనం స్వప్నాంతం అనే పదానికి అర్థము నిద్ర అని ఆ పదానికి అర్థాన్ని ఎలా పట్టుకొచ్చారు నిద్ర గురించి చెప్తున్నారు అక్కడ స్వప్నాంతం అంటే స్వప్నం అంటే కళ గురించి చెప్పట్లేదు కళ అంతరం అయిపోవడం అని అలాగంటే ఏమిటాడు స్వప్నాంతం అంటే నిద్ర గురించి చెప్తున్నాం ఆ స్వప్నాంత శబ్దానికి నిద్ర సుశుప్తి అని అర్థం ఎలా వచ్చింది అని ఇంకెక్కడి నుంచి అంతరం వ్యాక్షణం మొదలు పెడతారు స్వప్నాంతం అంటే నిద్ర అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడం కాదు జబర్దస్త్ వ్యవహారం కుదరదు స్వప్నాంతం అంటే నిద్ర ఎందువల్ల వెంటే కూడా ఇంకొక ఇంకా సిస్టమేటిక్గా భాష్యకారులు నిరూపిస్తారా అంటాన్ని అందాము స్వప్నాంతం స్వప్న మధ్యం అది మధ్యమైన అర్థం అండి అంతశబ్దానికి మద్యం అని అర్థం అంతశబ్దానికి ఆఖలోని అర్థం అండి మధ్యమో అర్థం సీమాంతం సీమాంతం కాదు వనాంతం వనాంతం అంటే అడవు మధ్యలో అని అర్థం అండి సో దీన్ని ఏమంటారు దీన్ని ఈ పాపట అని అంటారు దీన్ని ఏదో అంటారు పాపట అని తెలుసుకోదాము సంస్కృతంలో సీమంతము అంటారు సీమంతము యొక్క మధ్యమని చెప్పడానికి కూడా అంత శబ్దాన్ని వాటిని చూపిస్తున్నారు వాటే సో స్వప్నాంతం అంత అంటే మధ్యం సో స్వప్నాంతం అంటే స్వప్న మధ్యం స్వప్న మధ్యం స్వప్నానికి ఏది ఆలంబనమో దాన్ని స్వప్న మధ్యం ఇంటికి మధ్యలో ఉంది స్తంభం ఇంటికి మధ్యలో ఉంది అంటే ఇంటికి ఆలంబనంగా ఆ స్తంభం ఉంది అని అలాగే సంథింగ్ లైక్ దా కాబట్టి స్వప్న మధ్యం అంటే స్వప్నానికి ఆలంబనంగా ఉండేటువంటి నిద్ర స్వప్నానికి నిద్ర ఆలంబనం నిద్రపోతే స్వప్నం వస్తుందా నిద్రపోతే వస్తుందా కాబట్టి స్వప్నం వేరి మధ్యలో ఉంటుందండి నిద్ర యొక్క కాబట్టి స్వప్నాంత శక్తానికి నిద్ర అర్థం ఇప్పుడు అయిపోలేదు దాని స్వప్న ఇది దర్శనవృత్తేఖ్యా తుషిప్తమి సో ఇప్పుడు దాన్ని వ్యసం జస్ స్వప్న అని అన్నారు స్వప్నా స్వప్న అని ఉంది కదండీ ఆ స్వప్న అంటే దర్శనవృత్తే స్వప్నస్ ఆఖ్యా చూసేటువంటి వ్యాపారం ఒక ఫంక్షన్ అలా చూస్తూ ఉంటారు నిద్రపోయినప్పుడు చూస్తూ ఉంటారు కదండి అలా కంటిన్యూస్ గా చూస్తూ ఉండేటువంటి వ్యాపారము అంటే కంటిన్యూస్ యాక్టివిటీకి వృత్తి అని పేరు వ్యాపారం అంటే వృత్తి వృత్తి అన్నా వ్యాపారం అన్నా సో చూస్తూ ఉండేటువంటి యాక్టివిటీ ఏది కలదో దానికి స్వప్నము అని పేరు స్వప్నస్ అచ్చ స్వప్న సో అంటే కాలాజాలూత కాలాజాలుత ఉంటే మీరు ధర ఉంటారు మీరు ఏదో చూస్తూ ఉంటారు ప్రాజెక్ట్ చేసుకుని చూస్తూ ఉండటం దానికి స్వప్నం అవుతాయి దాని యొక్క మధ్యానికి తస్య మధ్యం స్వప్న అంటాం అలా నిరంతరంగా చూస్తూ ఉండి దానికంతకీ ఆశ్రయంగా అది దేని మధ్యలో ఉంటుంది మీరు బుడగ బుడగ దేని మధ్యలో తెచ్చింది సరస్సు మధ్యలో వచ్చింది అలాగే ఈ స్వప్నం అనే దేని మధ్యలోకి తెచ్చింది స్వప్న అదే రుద్ర మధ్యలో తెచ్చింది కాబట్టి స్వప్నాం అంటే అర్థం ఏంటి సుశీప్తం ఇచ్చేట నిద్రా స్వప్నా శుద్ధాన్ని నిద్రాని అర్థం ఏం ఈ అర్థం పద్ధతి మీకు నచ్చలేదా నచ్చకపోతే ఇంకొకటి ట్రై చేయండి నచ్చాను నిద్రార్థం ఇది నచ్చకపోతే మరొకటి ట్రై చేసుకోండి అథవా స్వప్నాం స్వప్నసత్వమి తి ఇంకో మీరు చూడండి అంత శబ్దానికి కారణం అని అర్థం కారణం సో మూలతత్వము కారణం మూలతత్వమే కారణం అవుతుంది కదా కాబట్టి స్వప్నాథం అంటే స్వప్న సతత్వ నిత్య కారణం అర్థం నేను అలా రాసుకున్నాను సతత్వం హెడ్ అండర్లైన్ చేసి కారణం అని మళ్ళీ దాని గురించి సందేహం రాకుండా తత్వము సతత్వము కాదు ఇది ఆ తత్వం నుంచి వచ్చిన సతత్వం కాదు ఒకటే పదం సతత్వం సతత్వం మనం కారణం ఇప్పు స్వప్న సతత్వం అంటే స్వప్నమునకు కారణము అని అర్థం ఆయన శంకరులు స్వప్న కారణం అనొచ్చు కదా స్వప్న సతత్వం అన్నందుకు మనకి తిద్దలు పెట్టడం కాదు అలా మన నిజమే వారి భాష్యకారులు పదాలు వాడతారు సాహిత్యం పడతారు ఆ భాష్యంలో శైలిని బట్టి అలాగా ఏ పదం వాడాలని దేవుందా వాడిన పదాన్ని తెలుసుకోవటం అది పాఠకుల యొక్క ఖుషీ అవుతుంది కాబట్టి స్వప్న కారణం ఇత్యర్థ స్వప్నానికి కారణం ఏమిటండి నిద్ర అర్థాత్ పత్రాతి మీరు కూడా అర్థాత్ అంటే అర్థాన్ని బట్టి స్వప్నాంత శబ్దానికి అర్థమేమిటవుతుంది సుక్షిప్తమేవ భవతి నిద్ర అర్థం అవుతుంది మీకు కళ అంటే నిద్ర పట్టాలి నిద్ర ముంద నిద్రలో గలుపు ఆ తర్వాత కళ ఆరంభం అవును మీకు ఇంత కష్టపడిపోయి ఆ స్వప్నాంత శబ్దానికి నిద్ర అని అర్థం చెప్తారని స్వప్నాంతం అంటే కళ ఆఖరేటం అయితే కళ మధ్యలో కళ జరుగుతుండగా మధ్యలో అలా ఏదో చెప్పచ్చు కదా ఈ నిద్ర అని మీరు పట్టుకుని తీరిస్తున్నారు ఏంటి హేతు అని శంకరుడు చెప్తున్నారు స్వమీతో భగతి ఇతివచనా చూడండి అతీత అనే పదం ఇంక నుంచి వేస్తూ ఉంటుంది అతీత అతీత అంటే అతి ఉపసర్గ మీరు కొన్ని ఉపసర్గల పాఠాల్లో చూశారు అతి అనేది కూడా ఒకటి ఇతహ అన్నది ధాతుల నుంచి వచ్చింది గతహలాగా సో అతి అని ఉపసర్గతో కలిసి ఇతహ చేరిస్తే అతీత అవుతుంది అతీత అంటే విలీనమైన వాడు అనర్థం అతీతి అంటే విలీనముగుత అనర్థం అతీత అంటే విలీనమైన వాడు అనర్థం సో ఇక్కడ మంత్రంలో స్వమీతోంది స్వమతీతో భవతి ఇక్కడ స్వం తన స్వరూపమును అతీత విలీనమవుతా విలీనమైన వాడు తన స్వరూపమునకు అభిముఖంగా విలీనమైన వాడు ద్వితీయ శక్తి వాడతారు తన అంటే తన స్వరూపంలో విలీనమైన అని అర్థం ఈ మాటని బట్టుకుని తన స్వరూపంలో విలీనమవుతాడు అని చెప్తోంది శృతి అదే వాక్యంలో దానిని బట్టి స్వప్నాంత శబ్దానికి నిద్ర అనే అర్థం ఇంకో అర్థం కుదరదు ఎందుకంటే ఏం పోనీ తన స్వరూపంలో జాగ్రత్త అవస్థలో విలీనం అవచ్చు కదా అంటే ఎందుకంటాడం అవడు జాగ్రత్త అవస్థలో నేను తండ్రిని తప్పటి కొడుకుని కొడుకుని మనం అని బ్రదర్ని అంటే ఏడుస్తాడు స్వరూపాన్ని తెలుసుకుంటాడా స్వరూపాన్ని తెలుసుకుంటా వెంటే పీఠాధిగత ఉంటాడు లేకపోతే అంతేగాని ఆత్మస్వరూపం సద్రూపంలోనే అండవు ఏదో అంటాడు ఏదో కల్పితాన్ని అంటాడు తప్పించే సద్రూపం అంటాడా అలా ఉండవు ఏ స్వప్నావస్థలో అసలే ఉండవు వసరం ఇంకేదో ఉంటారు ఈ జాగ్రత్త సంస్కారాలను కట్టుకునే ఏదో ఉంటాం కాబట్టి నిద్రావస్థలోనే వీడు పూర్తిగా లేరుంటాడు కాబట్టి స్వమకల్లికి అనే వచనాన్ని ఇక్కడ టాపిక్ స్వప్నా శబ్దం ద్వారా నిద్ర స్వీకరింపబడుతుంది అని శంకరులు ఒక నిర్ధారణ చేస్తారు మీకు తెలిస్తే తెలియచ్చు తెలియకపోతే తెలియకపోవచ్చు బ్రహ్మ విధులు బ్రహ్మ విధులు అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కొద్దిగుండే ఉంటారు వాళ్ళ సమాజంలో ఒక ప్రథమ ఉన్నది ఆ ప్రథ ఏంటంటే వ్యక్తి తన స్వరూపాన్ని స్వరూపంలో విలీనమయ్యేవి నిద్రే అని ఒక ప్రథ ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్ అమాంగ్ ద స్కాలమాంగ్ దివర్స్ ఆఫ్ సెల్ఫ్ ఆత్మజ్ఞానం కలిగిన మహాత్మలో ఆ కన్వెన్షన్ ఉంది కాబట్టి వీడు తమ స్వరూపాన్ని పెండేదంటే అది నిద్ర అన్నమాట అన్నారు నశు స్వమీత జీవస్ బ్రహ్మ విద అమరవేత్తలు జీవస్య స్వం అతీతి ఇచ్చంతి జీవుడు అంటే ఒక వ్యక్తిగా నేను బతుకుతున్నాను నేను ఫలానా వ్యక్తిని అనుకుని వీడికి అన్యత్ర శిషు కాక నిద్రలో మినహాయించి స్వం అతీతి తన స్వరూపములో విడిన బుటను నేర్చంది అంగీకరించరు కాబట్టి వీడి జాగ్రత్త అవస్థలో నా స్వరూపం జీవ జీవస్వరూపం అంటాడు ఇది జీవస్వరూపము నేను ఫలానా ఆ ఇదే నా స్వరూపం నా స్వరూపం నేను గెలిచి ఉన్నాను అని మీరు అనుకుంటాడు అది బ్రహ్మవేత్తలు ఒప్పుకోరు ఇది ఇది వాడి స్వరూపాన్ని వాడు చేరుకున్నాడని అనుకోరు ఏమంటారంటే ఏదో కల్పిక దీనిగా కల్పిక స్థానంలో ఉన్నాడు తప్పిస్తే వాడి యథార్థ స్వరూపాన్ని వాడు ఇంకా చేరుకోలేదని ఉంటాను సరే స్వప్నంలో చేరుకోలేదని ప్రతి వాడికి తెలుస్తూనే ఉంటాం కానీ మీరు ఏమనుకుంటాడంటే జాగ్రత్త వ్యవస్థలో నా స్వరూపం నాకు తెలిసిపోయింది అనుకుంటారు ఏట్రా స్వరూపం అంటే నేనేమో పరిచ్ఛన్నం వ్యక్తిని బ్రహ్మవేత్తలు ఒప్పుకోడు ఉంటారంటే నీ మొహంలో నీకు నీ గురించి నీకు తెలీదు నువ్వు ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వం విలీనమైనప్పుడు మాత్రమే నీ స్వరూపాన్ని నీవు పొందినవాడమవుతావు అని కాబట్టి జీవునికి తన స్వరూపంలో విలీనమగుతా అంటే కేవలము సుశుక్తి అవస్థ మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత పరిస్థితి వేరు మనం మూడు అవస్థల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం సెటిల్ అయిపోయింది స్వప్నాంత శబ్దానికి అర్థం నిద్ర నిద్రలో నీడు స్వరూపంలో విలీనమవుతాడు అదేతో చెప్తున్నారు త్రహి ఆదర్శానయనే పురుష ప్రతిబింబే సారీ పురుష ప్రతిబింబ ఆదర్శగతో యథా స్వమేవరుషమీతో ఒక అది దృష్టాంతం ఏం నుంచి దార్ష్టాంతికం ముందు దృష్టాంతం టాపిక్ సందర్భంలో మీరు య అంటే ఎలాగైతే దృష్టం ఎలాగంటే ఆదర్శ అపనయమే ఆదర్శగత పురుష ప్రతిబింబ పురుష అంటే వ్యక్తి మగవాడే స్త్రీ కూడా ప్రతిబింబం ఉంటుందిగా మగవాళ్ళకే దద్దలో ప్రతిబింబం వస్తుంది అని సో పురుష ప్రతిబింబ అంటే ఒక వ్యక్తి పురుష అంటే శంకర్ల శరపాణ్యాది లక్షణ ఎక్కడొచ్చినా పురుష పురుషానికి ఎక్కడ అర్థం శివపాణ్యాది లక్షణ ఎందుకంటే పురుష అంటే మగవాడుని చెప్పుకుపోతారని తలకాయి మెరకాయి మీద తలకాయి ఉన్నవాడు అని చెప్పాడు శివపాణ్యాది లక్షణ పురుషులకు బ్రాహ్మణం అని ఉంది ఒకడు గృహదార్ అక్కడ చెప్పారు నిర్ధారణ తీసుకొస్తే తెలుస్తున్నాడు సో అంటే అర్థం మగవాడు కాని స్త్రీ కాని వాటర్ ఆదర్శకత పురుష ప్రతిబింబ అద్దంలో ఆ పురుషుని ప్రతిబింబం ఉండదు అలా ఉండేది ఆదర్శ అపనయనే అద్దాన్ని తీసేశారు తీసేశాడంటే అక్కడ పిక్చర్లోకి తీసేస్తారు మీరు బయటకు వచ్చే అద్దం మూసేయొచ్చు వాతావరణం అప్పుడు ఆ ప్రతిబిమే ఏమవుతుంది ఆదర్శంలో ఉన్న ప్రతిబిమ్మే ఏమవుతుంది స్వమీతోభవతి తన స్వరూపాన్ని పొందుతుంది ఏమిటా స్వరూపం పురుషం స్వం పురుషం అపీతోభవతి ఏ పురుషుల నుంచి ఆవిర్భవించిందో మళ్ళీ ఆ పురుషులకి వెళ్ళిపోతుంది అంతేనా అయితే కిటికీలోకి వెళ్ళిపోతుంది అంటే ఇది దృష్ట్యార్థం ఇప్పుడు చెప్పండి జాగ్రత్త వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు నిద్రలో ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి ఏ అచిత్యము అంటే ఊహకు అందనిది బుద్ధి చేతనం నిర్వచించటానికి శక్ష్ముతానిది అన్డిఫరెన్షియేటెడ్ అన్డివైడెడ్ ఇండివిజిబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూట్ ఏది గలదో దాంట్లో గెలుపుతాం దాంట్లోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ నా స్వరూపం అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఇదేదో బ్రహ్మజ్ఞానమో ఆత్మజ్ఞానమో దీన్ని సంగతి సరే అని మీరు అనుకోవద్దలాగా చాలా ప్రాక్టికల్ థింగ్ ఇప్పుడే సపోజ్ ఒకటి మనస్సు బాగులేదనుకోండి ఈ ఇది బోధిస్త నువ్వు నీ యథార్థ స్వరూపంగా కొంతసేపు నిలిచి ఉండు ధ్యానంలో అప్పుడు నీ మనస్సు బాగుంటుంది మనస్సుకి భయంగా ఉందనుకోండి నీ యథార్థ స్వరూపమైన ఎగ్జిస్టెన్స్ లో నిలిచి ఉండు భయం పోతుంది అని బోధిస్తారు మహాత్ములు అలా బోధిస్తారు మీరు ఈ సూడో మహాత్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళకి తాగి పంపిస్తారు అది అధికారాన్ని బట్టి ఉంటుంది క్రిస్టోఫర్ ఈశ్వర్ గుడ్డనే ఒకటి ఉండేవాడు ఫిలాసఫర్ అతను ఏం చేసేవాడు అంటే వీళ్ళందరి చేత ఎగ్జిస్టింగ్స్ అప్సంజెక్ట్ మీద ధ్యానం చేయించే అతను ప్రభవాలన్న వారి దగ్గర నేర్చుకున్నాడు ఈ ఆయన దగ్గర నుంచి ఇదే గంధ విజ్ఞాన నుంచే ఇదంతా అంటే సాంప్రద్యమే కాబట్టి ఎగ్జిస్టెన్స్ అబ్సూట్ ని అదే దైవం మీరు ఆరాధించాల్సిన దైవం ఏంటంటే దట్ అన్డిఫరెన్షియేటెడ్ చైతన్యం అదే శత్రు అదే చిత్ర దాన్ని ఆరాధించాలి ఐ ఆమ్ అహంస్మిన్ ఎగ్జిస్టెన్స్ దాన్ని అదే దైవం అంతకంటే వేరే దైవం ఏం లేదు ఆ మీరు ఉపాసించాలి ఆ దైవం ఉంటుందని బయట ఉంటుందా లోపల ఉంటుందా బయటా లోపల అనే విభాగం దేహాన్ని బట్టి వచ్చింది సో ఆ దృష్టితో మీరు చెప్పినట్లయితే ఆ దైవం హృదయంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఉపాసన చేయండి ఉపాసన చేస్తే మీ భయాలు అన్నీ పోతాయి మీ మనస్సుకి వీక్నెస్ ఉందనుకోండి ఆ ఎగ్జిస్టెన్స్ లో కొంతకాలం నిలిచి ఉండండి రోజు ఐదు నిమిషాలు నిలిచి ఉంటే మనసుకి బలం వస్తుంది అని సర్వ దుఃఖాలకి సకల సమస్యలకి పరిష్కారంగా అది బోధిస్తారు మహాత్ములు మహాత్ములు చిన్న చిన్న చిల్లర చిల్లర చిట్కాలు బోధిస్తారు అవి కూడా వర్క్ చేస్తాయేమో తెలియదు ఉంటాయి తర్వాత మనస్సుకి బలాన్ని ఇవ్వడానికి బదులు మనస్సుకి అవి బలహీనతని అలవాటు చేస్తారు ఇప్పుడు ఒక తాయెత్తి ఇవ్వడం ప్రారంభించాన మీకు ముందు ప్రారంభంలో ఒకసారి తాయెత్తు కోసం వస్తాను మళ్ళీ ఆ తర్వాత పదిహేను రోజుల ఒకసారి తాయెత్తు కోసం వస్తాను మళ్ళీ రెండో తాయెత్తు కోసం ఆ తర్వాత వారానికి తాయెత్తి కోసం వస్తారు ఆ తర్వాత ఇంకా డైలీ తాయెత్తు కావాల్సి ఉంది ఇంకా తర్వాత ఏం చేస్తారంటే స్వామిజీ మీరు ఇంక మిగతా వీళ్ళ వాళ్ళకి తాగితలు ఇవ్వండి మీరు మాతో ఉండండి మీ సంగతంతా చూసుకుంటే మీరు మాకే తాగిస్తూ ఉండండి ఈ శ్వాదం ఏమైపోతాడంటే ఒక సేటుజీకి జేబులో స్పమస్ ఒక సేటుజీ యొక్క అధీనంలో మీరు ఉంటాడంటే చేతిజీ ఈయన కార్లలో దింపుతూ ఉంటాడు ఎయిర్ కండిషన్ రూమ్ లో చేస్తాడు ఈయన సేట్జీకి తాయత్తులు ఉంటాడు తాయత్తులు ఎవరైతే లైక్ దాట్ నీకు ఆ బాధ్యత అలా కాకుండా అదే నీ హృదయంలో ఆత్మరూపంగా సకల శక్తులు ఇందులో ఉన్నాయి నువ్వు దాన్ని ఆవిష్కరించుకొని చెప్పారనుకోండి దాట్ ఈస్ సమ్థింగ్ విచ్ హీ హ్యాస్ టు వాళ్ళు సబ్సిట్యూట్ పెట్టి చేయించడానికి అలవాటు పడతారు ఇప్పుడు జపం చేయాలనుకోవాలి ఏం చేస్తారు సబ్సిట్యూట్ పెట్టి జపం చేస్తాడు తల్లి స్నానం చేసి పట్టుబడి పెట్టి కూర్చొని తలు పట్టుకొట్ట వీడు ఏం చేస్తాడంటే బ్రేక్ఫాస్ట్ చేసి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు లోపల ఇంకొక ఆయన కూర్చుని జపం చేస్తూ ఉంటాడు పూజాగృహంలో సబ్సిట్యూట్ పెట్టి చేయించడం అనేది వీడు అలవాటు పడుతూ ఉంటాడు అలాగే ఆత్మజ్ఞానాన్ని కూడా సబ్సిట్యూట్ తోటి మీరు ఆ వెళ్ళం మీరు చేసేయండి దాని ఫలం అది చేయండి అని వాడు అయితే చెక్ అన్నట్టుగా ఉంటాడు ఇట్స్ ఓన్లీ వర్క్ వారికి అలా అలవాటు చేశారనుకోండి మీరు ఆ వీక్నెస్ మీరు పెంచి పోషించినట్టే ఇట్స్ నాట్ ఏ సర్వీస్ ఇట్స్ సర్వీస్ శ్రీకృష్ణుడు అడ్జడికి అలాగే సర్వీస్ చేయలేదు నీ వేడుకు నేను ఏడమని చెప్పాడు ఆత్మనాత్మానైతే చెప్పాడు నీకు ఇష్టమైతే నేను చెప్పిన వెండి చేయదు అయితే నీ దారిని నీకు వెళ్ళని చెప్పాడు అంతేగాని నిన్ను నెచ్చినీ మోస్తానని చెప్పలేదు కాబట్టి మనహస్టు గ్రోప్ మనం చెప్పింది ఆ గ్రోప్ వచ్చేటువంటి ఉపాయం సద్విద్య తప్ప మరొకటి లేదు సరే అది దృష్టాంతం చెప్పాను కదా ఇప్పుడు దష్టాంతికానికి రండి ఏం మన చైతన్య ప్రతిబింబ రూపేణ జీవేనాత్మనా మనసు ప్రదిష్టమరూపవ్యాకరణాయ పరాదేమత స్వమేవాత్మానం ప్రతిపద్యూపం ఇదే విధంగా అర్థం దృష్టాంతం చెప్పిన తర్వాత ఏం ఇదే విధంగా మన ఆద్యుపదే మనస్సు మొదలైనది చల్లారినది ఒక సంహరింపబడ్డాయి ఆదిశబ్దం చెప్పి ఇంద్రియాలు కన్ను ముక్కు సో మనస్సు మొదలైనవి ఎప్పుడైతే ఉపయమిస్తాయో అసలు అంతకు ముందు ఆ మనస్సు మొదలైన వాటిల్లో ప్రవేశించింది ఎవరు మనసు ప్రవిష్ట పరాదేవత పరాదేవత ప్రవేశించింది మీరు ఈ మీమాంస పూర్తయ్యేపటికి మీ జీవుడు మిగిలి మీరు అనుకుంటున్న ఇండివిజువల్ మిగిలి ఉండడం ఉండడం మీరు భ్రాంతి పడి దాని గురించి దాని చుట్టూ బోలంత స్ట్రక్చర్ మీరు నిర్మాణం చేసి ఉండొచ్చు వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఉండదు అదంతా కూడా వీలు తక్కబోతుంది కాబట్టి సో ఇక్కడ ఉన్నది పరాదేవత ప్రవేశించింది ఎవరు పరాదేవత ఎలా ప్రవేశించింది జీవేన ఆత్మనా అను ప్రవేశ జీవరూపంగా ప్రవేశించింది ఎక్కడ ప్రవేశించింది తేజోబందముల సమాహారంలో ప్రవేశించింది ఏంట తేజోబందముల సమాహారము మనస్సు సూక్ష్మాంశముల యొక్క నిర్మాణము అన్నీ చెత్త మనస్సు పుట్టింది కదండి సో ఆ మనస్సులో ప్రవేశించింది ఎందుకోసం ప్రవేశించింది నామరూపం వ్యాకరణం కోసం ప్రవేశించింది నామరూపములుగా విస్తారం చెందటం కోసం ప్రవేశించింది ఇప్పుడు ఆ మనస్సులో ప్రవేశించి నామరూప వ్యాకరణం అయింది ఈ జగత్తు నేను నా భార్య నా పిల్లలు నా భర్త అంటే బో ఎంత నామరూప వ్యాకరణం ఎంత నామరూప వ్యాకరణం అవుతుందని మీరు తెలియదు తెలాలేపటి నిద్రడికి బయటకు వచ్చేపటికి ఎంతటి నామరూప వ్యాకరణం అవుతుంది నేను ఎంటైర్ వరల్డ్ హిస్ క్రియేట్ నిద్ర వేసాడంటే ఆసియా ఆఫ్రికా